ఎట్టు మన్నించేవో నన్ను ఇటువంటి ఇటువంటివాడను దట్టపుటాసల నిన్ను తడవుచున్నాడను పలుమారు మొక్కగాను పరాకుసేసినట్టౌనో మలసి జపించగాను మతి ఎంత కులువగా కులువగా కొసరినట్టౌనో తల నిన్ను తగులుచున్నాడను చేరి పూజింపగా నిన్ను చిక్కించుకొన్నట్టవును సారెనారగింపించగా చవి మరపినట్టవును ఊరకే సేవసేయగా వలవేసినట్టౌను నోరగొలదుల నిన్ను నుతింపుచున్నాడను ఆటలాడి నవ్వించగా నలయించినట్టను పాటించి శరణనగా పట్టి పెనగినట్టవును వాటమై శ్రీవెంకటేశ వరదుడవు నీవైతే మేటి నాయాసల నిన్ను మెప్పించుచున్నాడను